అందరికి ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము మహాకృప మహా దయగలిగిన మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్థూతులు స్థోత్రాలు నాయన దయగల తండ్రి నీకే కోట్లాది వందనాలు వేసాయా ఆశ్చర్య కరుడా అద్భుత కరుడ నీకే వందనాలు నాయన కార్యాలు చేసే దేవా నీకు వందనాలు తండ్రి ఇద్దరమంత నాయన సజీవమైన లెక్కల కిందనైనా దాచి ఉంచి నా ప్రభావ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్న నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న ప్రభావ పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి దేవాటి దేవా ఏసయా నీకే స్థితి నష్టోత్ర నాయన ఈ యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాయన ఇదిగో ప్రభా ఆన్లైన్ లో ప్రయాణానైనా మేమందరూ కూడి ఉన్నాం ప్రభా మా మధ్యలో మీద దిగండి నీ ఆత్మ నడిపింపుదా ఇచ్చి అన్నయన మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి అద్భుత కార్యాలు చేయ దేవా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవా నీకే బంధనాలు చెల్లిస్తున్నాను ఆయన హృదయంలో ఏ బాధ వేదన తొలగించండి పరిశుద్ధుడా అయ్యా ప్రతి సమస్యలు మీరు కొట్టివేయండి తండ్రి నీకే బంధనాలు చెల్లిస్తున్నానైనా అయ్యా మీరు హృదయాలను ఎరిగిన దేవుడో తండ్రి ఎవరి హృదయంలో ఏ ఆశ ఉందో ప్రభ ఆశ ప్రాణంలో ప్రభ మీరు పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి సంఘాల్లో ఉద్యవం దాచేయండి ఆయన ప్రభా నీకే వందనాలు తండ్రి సంఘాలన్నిటి కూడా ప్రభా సర్వసత్యంలోకి నడిపించండి నాయన పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి విని వరకు నాయన వాక్యం చెప్పే బిడ్డల్లో మీరుండి మాట్లాడండి తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాల తండ్రి మీ పర్లోక మర్మాలు ప్రభ ప్రతి ఒక్కట మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన వాక్యం విని దాని ప్రకారంగా జీవించే వారుగా మార్చమని ప్రార్థిస్తున్నా తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలనైనా ఏసయా తండ్రి ఎన్నో బోధలనైనా అనేకమైన బోధలునైనా ప్రభా లోకంలోనైనా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ సర్వసత్యంలోకి నడిపించండి మేలైంది ఏదో ప్రభా అది తెలుసుకొని నాయన తండ్రిలో నడిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి దయగల తండ్రి నీకే వందనాలు తండ్రి అనారోగ్యంతో నింబిడాలు జ్ఞాపకం చేసుకొని నాయన వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన పరిశుద్ధుడా నీకే స్థూతుల స్తోత్రాలు తండ్రి తండ్రి ఆన్లైన్ ప్రార్థన అంతట్లో మీరు తోడు నడిపించండి మాటల ద్వారా మీరు భయం పొందండి తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన ఈ ఆరాధన అంతట్ల ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయమని మీ హస్తానికి మమ్మల్ని అప్ప చెప్పుకుంటూ ప్రభా గొప్ప కార్యాలు వినువార్లు మాలో అందరికీ ప్రభా గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని తండ్రి ఘనత మహిమ పొందమని ఏసై పరిశుద్ధ నామం ప్రార్థించి వాడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ పాట పాడతారు ఆయన ఘనమైన నామం నాకు తుది చెల్లిస్తూ ఒక పాట పాడుకుంటున్నాను నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా నీలోనే నాకు జీవం నిన్నా నేడు మారనిదేవా నిన్న నిడు నిరంతరం మారనిదేవాదకి నయ ఆనందం ని హృదయం పొంగినో నా హృదయం పొంగిను ఈ లోకమంతా నేను వేదకినా నాకు లేదయా ఎక్కడ ఆనందం నీ సన్నిహిలోక క్షణం గడిపిన నా హృదయం dayam punginu ee lokam oka mayani telisukunnanu ee vi na santam kaadanukunnanu ee lokam oka mayani telisukunnanu ee vi na santam kaadanukunnanu తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరికై నిరీక్షించే తండ్రి నాయసు తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరికై నిరీక్షించే తండ్రి నాయసు ఈ లోకమంతా నేను నాకు లేదయ ఎక్కడ ఆనందం నీ సన్నిధి లో క్షణం గడిపినా. నా హృదయం కొంగెను నా హృదయం కొంగెను ఈ ప్రేమ నీ ప్రేమకు సాటి ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మరువాణి ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీ దేశ నన్ను మరువాణి ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్ననేడు నీరే మారనిదేవా నిన్న నేడు నిరంతరం మారనిదేవా ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం ని సన్ని ప్రార్థన చేసుకుందాము స్తోత్రం ప్రభా పరశుధాపుర దేవ యేసు ప్రభనికి స్తోత్రం చేస్తున్నారు తండ్రి దేవా యొక్క దినం అంతే కూడా ప్రభాని కులు బద్రపచ్చి ఒక ఇచ్చినందుకు దేవా నెలలు చెల్లిస్తున్నాను వాక్యానికి నిలబెట్టినందుకు వంద ఈ అవకాశం ఇచ్చినందుకు వంద నెలలు చెల్లిస్తున్నాను తండ్రి దేవాది దేవా ప్రభా మరి నైనా వాక్యం చెప్తుండగా ప్రభావ మీ ఆత్మ నడిపింపు నాకు దయచండి ప్రభావ నేను జ్ఞానిని కాను ప్రభాతం అండి దేవా అయ్యా మీ ఆత్మ వశంలో నన్ను తీసుకుని ప్రభాతండి మీరే మాట్లాడండి ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు దయచండి ఇవా నా బనీతని తొలగించండి ప్రభాతండి మీరే మాట్లాడండి ప్రభావ సహాయపడమని ఏసుక్రీస్తు పరిశుధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రెండవ పేదరు మొదటి అధ్యాయము నాలుగవ చం నుంచి చూసుకుందాము సారీ వాక్యం చూసుకుందాము అయితే మీరు తొమ్మిదో వచ్చ తొమ్మిదో వచ్చినం అండి ఆ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్య ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాధిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరిచిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని దేవుడు మనకి ఈ రోజు బయలుపరుస్తున్నాడు వాక్యం ఏంటంటే మనమంట అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకమైన మనమందరం అంట ఆ ఏంటి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు అంట ఆయన యొక్క గుణాతిశయములను మన ప్రచుర ప్రచురము నిమిత్తము ఏర్పరచుకున్నాడంట మనందరినీ ఏంటి దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము నిమిత్తము ఏర్పరచుకున్న వంశముగా మనను చేసుకున్నాడంట దేవుడు రాజుడైన యాద సమూహంగా మనం చేర్చుకున్నాడంట దేవుడు పరిశుద్ధంగా జనాంగా మనను మార్చుకున్నాడంట దేవుని సొత్తుగా మనను దేవుడు చేసుకున్నాడని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి దేవుని యొక్క గుణాతిక్షేములు అంట ఏం చేయాలి ప్రచురము చేయాలంట అంటే ఇతరులకు ప్రచురం చేయాలి దేవుని గుణాతిశయములను ఎట్లా దేవుని గుణాతిశయములు మనం ప్రచు ప్రచురం చేస్తామంటే ఫస్ట్ మనలో ఆయన గుణాతిశయం మనల్లో ఉంటేనే మనము ఇతరులకి యొక్క దేవుని యొక్క గుణాతిశేములను మనం ప్రచురము చేయగలమని దేని వాక్యం చెప్తున్నది చూడండి దేవుని గుణా గుణాలు ఏ ఏ గుణాలునే దేవునిలో చెప్పండి దేవునిలో ఉన్న అన్ని మంచి గుణాలు కదా మొదటి గుణం దేవుంది ఏంటి ప్రేమ స్వభావము దేవుని గుణము ప్రేమ దేవుని గుణం మొదటిది ప్రేమ తర్వాత క్షమించే స్వభావం దేవుంది క్షమించే గుణము దాని తర్వాత కనికరించే గుణము దయాగుణము స్వాత్విక గుణము దేవుంది అందులో పరిశుద్ధ కలిగిన గుణం దేవుంది కాబట్టి ఈ గుణాతిశలను ప్రత ప్రశ్నలు పరచడానికి దేవుడు అంట మనులను ఏర్పరచుకున్నడంట రాజుల తను చేసుకున్నాడు తన సొత్తుగా తన ప్రజలుగా మనం చేసుకున్నట్టు దేవుడు కాబట్టి మనము దేవుని గుణాతిశయమును ప్రచురం చేస్తున్నామా ఆయన గుణాతిశేము మనలో ఉన్నాయా మనం చూసుకోవాలి ఒకవేళ ఆయన యొక్క గుణా గుణాతిశయము మనలో లేకుంటే మనం కూడా ఇతరులకి ప్రచురము చేయలేము ఈ యొక్క దేవుని గుణాతిశయము కలిగిన వారు ఏమే ఉన్నారు దేవుని శిష్యులు అయి దేవుని శిష్యులకి కదా ఏసు ప్రభులు ఉన్న అప్పుడు అపోసులలోకి వచ్చినాయి గుణాలు దేవుని గుణాలు అలాగేనే ఇప్పుడు ఈ గుణాలు కలిగిన వాళ్ళే ఆయన శిష్యులు అవ్వగలుగుతారు కానీ లేకపోతే ఆయన శిష్యులుగా ఉండలేరు ఎంత ఏమన్నా చేసుకొని కానీ ఈ గుణాలు దేవుని గుణాలు లేనివారు అక్కడ దేవుని రాజానికి ఏంటంట అర్హులే కారంటున్నాడు దేవుడు ఈ రోజులలో కదా ఈ గుణాలే దేవుని ఈ గుణాతిశయములు లేకనే కదా ఏమైపోతుందంటే ఎవరిలో సహనం అనేది ఉండట్లేదు అయితే ఇంకేమంటుందంటే మనము ఇదే ఈ గుణాతిశయము గురించి దేవుడు మనకి మళ్ళీ పేతరు వాసిన రెండో పత్రికలో చూసుకుందాం మనం అని మనము ఏమంటుందంటే మొదటి అధ్యాయంలో రెండో పత్రిక మొదటి అధ్యాయంలో నాలుగో వర్షంలో ఏమంటుందంటే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనులను అమూల్యమును అత్యాధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దేనిని బట్టి ఆ గుణాతిశయములను బట్టి దేవుని యొక్క ఆ గుణాతిశయమును బట్టి ఆ మహిమకు ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యాధికమునైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావము పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను ఎందుకు అనుగ్రహించను గుణాతిశేములంటే దైవ స్వభావం కలిగిన వారుగా ఉండాలని చెప్పి దైవ స్వభావము కలిగిన వారుగా ఉండాలని చెప్పి దేవుడు ఆయన గుణాతి శేమను అంట మనకు అనుగ్రహించుడు ఆ గుణాతి శేమను ఇతరులకు కూడా దేవుడు ప్రచుర పరిచయం అంటున్నాడు చూడండి కాబట్టి ఈ ఈ లోకంలో ఉన్న దురాశను దురాశను ఇక ఈ భ్రష్టత్వం నుంచి తప్పించుకున్నటకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి మనకు కదా ఆయన నిత్య రాజ్యాన్ని మనకి ఇస్తా వాగ్దానం చేసిన దేవుడు కదా అందుకే దేవుడు ఏమన్నా చేసావు కదా ఏమన్నాడు ఆయన యొక్క ఆయన మనకి నిత్య జీవం ఇస్తా దేవుడు మనకి నిత్య జీవమే మనకి ఇచ్చిన దేవుడు వాగ్దానం కదా మనము ఆయన రాజ్యంలో ఉండాలంటే నిత్య జీవంలో మనం ఉండాలంటే దేవుని గుణాలు మనకు అవసరం చాలా దేవుని గుణాలు కలిగి ఉండడం మనకి చాలా అవసరము కాబట్టే దేవుడు ఏమంటున్నాడు ఈ వాగ్దానం మూలముగా మీరు ఏమి కదా దైవ స్వభావము దైవ స్వభావము నందు పాలివారు కాబట్టి దైవ స్వభావము దైవ స్వభావము పాలివారు మనం కావాలి అప్పుడైతేనే మనం ఆయన శిష్యులము అప్పుడైతేనే మనం ఆయన జనాంగము అప్పుడే మన యాజకులము రాజులము మనము అప్పుడే ఆయన కుమారులం మనం లేకపోతే ఏమీ లేదు అయితే కాబట్టి దేవుడు ఏమంటున్నంటే ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారే ఈ హేతువును బట్టి హేతును బట్టి దేవుని గుణాతిశమును బట్టి ఆయన దైవ స్వభావము నందు పాలివారగుటకు కదా మీరు పూర్ణ జాగ్రత్త కలవారే మీ సద్గుణమునంట ఇంకా జ్ఞానమును ఆశానిగ్రహమును సహనమును భక్తి భక్తియు సహోదర ప్రేమను దయను ప్రేమను అమర్చుకొనుడి అని చెప్తున్నాడు దేవుడు ఇవి మీకు కలిగిన ఎడల ఇవి మీకు విస్తరించిన ఎడల అవి మన ప్రభు మన ప్రభు అయిన ఏసు క్రీస్తును అనుభవ జ్ఞానంలో మిమ్మును సోమరు సోమరనైనను నిష్ఫలనైనను చేయును ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములు శృతి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివారును దూరదృష్టి లేనివాడవును అంటున్నాడు దేవుడు పదకొండవ శ్రం చూసుకుంటే కదా ఏమంటున్నాడు మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకు నిశ్చయం చేసుకునేటకు మరీ జాగ్రత్త పడుడి మీరు ఇట్టి క్రియలు చేయి చేయవారైతే ఎప్పుడును తొట్టరిల్లలు ఎప్పుడును తొట్టిల్లరని చెప్తున్నాడు ఇలాగున్న మన ప్రభువును రాక్షకుడైన ఏసుక్రిస్తూ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశముకు సమృద్ధిగా కలుగును అని చెప్తున్నాడు దేవుడు ఎట్లుంటే ఇందాక మనం చూసుకున్నాం దేవుని స్వభావము దేవుని యొక్క ఏంటి గుణాతిశయము మనలో ఉంటే ఆయన యొక్క దైవ మనం కలిగి ఉంటాయనంట ఆయన యొక్క ప్రభు యొక్క ఏసుకృష్ణ యొక్క నిత్య రాజ్యంలోనంట ప్రవేశం అంట మీకు మనకు అంట సమృద్ధిగా కలుగుతుందంట సమృద్ధిగా చూడండి కొంచెం కాదు సమృద్ధిగా కాబట్టి ఈ గుణాతిశయం మనం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు మనకి అలా మనం ఇక్కడ పంతొమ్మిది వచ్చిన చూసుకుంటే ఏమంటుండంటే ఏం చెప్తుండంట దేవుడు మనకి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనకున్నది తెల్లవారి వేక్వ చుక్క మీ హృదయంలో ఉదయించి వరకు ఆ వాక్యము చీకటి గల వెలిగిచ్చు దీపమైన దీపమైనట్లున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచినాడు ఎలా మీకు మేలు అని చెప్తున్నాడు దేవుడు దీన్ని ఎందు లక్ష్యం ఉంచాలంట ఆ మీ హృదయంలో సారీ ఆ వాక్యమును చీకటి గల వెలిగిచ్చు దీపమై ఉన్నది ఉన్న దీపమైనట్లున్నది కా దాని అందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల ఈ వాక్యం అందు మనం లక్ష్యం ఉంచిన ఎడల అంట మనకు ఎంతో మేలు అని కానీ కాబట్టి ఇంకేమంటు మరియు మీ మరియు అంట అంతకంటే స్థిరమైన వాక్యం ఏంటంటే ప్రవచన వాక్యం మనకు కదా తెల్లవారి వేక మీ హృదయంలో ఉదయించి వరకు అంట ఎవరు వేకువ చుక్క గురించి మాట్లాడుతుంది కదా అంటే ఈ వేకువ చుక్క ఎవరంటే మన ప్రభు కదా ప్రకాశమానమైన వేకువ కదా మన ప్రభుయే కదా అయితే ప్రతిరోజు ప్రతి యుద్ధం మన హృదయంలో ఇక ఇక వేక్వ చుక్క మన హృదయంలో ఉదయించు వరకంట ఈ వాక్యాన్ని వాక్యం అందు అంట మనం ఏం చేయాలంట లక్ష్యం ఉంచాలంట ప్రతి క్షణం ప్రతిరోజు ఇలా ఈ వాక్యం మనం లక్ష్యం ఉంచాలి ఎందుకంటే ఈ వాక్యము చాలా కదా యోగ్యమైనది నమ్మ నమ్మదగినది కదా మన ఎంతో అంగీకారమైనది ఈ వాక్యం ఇది చాలా స్థిరమైన వాక్యం ఇది ఉత్తకనే మన మనకి రాలేదు ఎందరో ప్రవక్తలు కష్టపడి కష్టపడితే ఏసుప్రభు రక్తం చెందించితేరు దేవుని శిష్యులు రక్తం చెందించితే వాళ్ళు కష్టపడితే ఎందరో కష్ట ఫలము ఈరోజు మన దగ్గరకు వచ్చింది వాక్యం కాబట్టి ఈ వాక్యం ఎంతో మనం అంటే లక్ష్యం ఉంచాలి దేవుడు ఒక దగ్గర అన్నాడు మనకి ఏమని మీరు కష్టపడలేదు కానీ కదా వేరే వాళ్ళు వారి కష్ట మనము పాలు పొందుతున్నామన్నాడు దేవుడు చూడండి కదా అన్నాడు దేవుడు వార్తలలో ఒక దగ్గర దేవుడి వాక్యం మనకు చెప్పిండు ఏమని వేరే వారు కష్టపడరు కానీ మనమంట వారి కష్ట ఫలంలో పాలు పొందుతున్నమాట కాబట్టి లేఖనంలో ఉన్న పరిశుతులందరూ కష్టపడ్డరు కదా మన ప్రభు రక్తం చెందించే ప్రాణం పెట్టిండు కదా మన కొరకి ఈ కాబట్టి ఈ వాక్యం మన దగ్గరకు వచ్చింది కదా ఆయన గుణాతిశం ప్రచురపరచుటకు ఆయన యొక్క దైవ స్వభావం అగుటకు దేవని వాక్యం మన దగ్గరకు వచ్చింది కదా ఈ లవి వాక్యం మనము కదా లక్ష్యం ఉంచాలంట లక్ష్యం ఉంచినదంటే అది మనకి ఎంతో మేలు కదా ప్రతిరోజు ప్రకాశమైనమైన దేవుని యొక్క ఆ యొక్క వేక్వ మనలో ఉదయించాలంట మనలో ఉండాలి ఆ యొక్క కూడా వాక్యమే మన ప్రభు ఏకువ ప్రకాశమైన వేకువ మన ప్రభువే వాక్యము కాబట్టి ఏమంటున్నాడు దేవుడు ఈ వాక్యం అంట మనము అందు అందు అంటే మనము లక్ష్యం ఉంచాలి ప్రతిరోజు మనము ఇంకా అదే రెండో పేతుడు మూడో అధ్యాయంలో చూసుకుంటే నాలుగో నాలుగో వచనంలో మనం చూసుకుంటే ఏమైందంటే మూడో మూడో అధ్యాయం రెండో వచనం లాస్ట్ వచనంలో విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసును రేపుచున్నాను అని చెప్తున్నాడు దేవుడు ఎవరికంటున్నాడు దేవుడు విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసును రేపుచున్నాను ఎవరి మనసు నిర్మలం ఉందో వాక్యం పట్ల దేవుడి పట్ల కదా వారికే ఈ వాక్యం చెందుతుంది వారే వాక్యాన్ని తీసుకోగలరు నిర్మలైన మనసు కలిగిన వాళ్ళు ఎందుకంటే దేవుడంట రేపొచ్చున్నాడంట ఈ వాక్యం చేత ఏమని కదా మీరెవరు మీరు మీరు యాజకులు కదా మీరు ఎవరు దైవ స్వభావం కలిగిన వారుగా మీరు ఉండాలి కదా దైవ స్వభావం కలిగిన వారు మీరు కాబట్టి నిర్మలైన మీ మనసుని రేపు ఆ వాక్యం ప్రతి వాక్యం మనం లక్ష్యం ఉంచాలంట కాబట్టి మనని దేవుడు అంట రేపుచ్చున్నాడంట వాక్యం చేత చూద్దాము యోహనసు వ్యవహాను పత్రిక చూసుకుందాం ఒకసారి మొదటి అధ్యాయము ఏడో వచ్చినము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందాము అప్పుడు ఆయన కుమారుడైన ఈశ్వరార్థము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేయను మనము పాపము లేని లేని వారమని చెప్పుకుని ఎడలా మనం మనలను మనము మోసకొచ్చుకుందుము చూడండి మనమంట మనలో ఏం లేదనుకుంటే మనలో పాపము లేని లేని వారమని చెప్పుకునే ఎడలనంట మనల్ని మనము ఏం చేసుకుంటున్నామంట మోసం చేసుకున్న వారిగా ఉన్నామంట ఎందుకంటే ఫస్ట్ మసంలో మనం చూసుకుంటే అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారం మనము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన వెలుగైనడు కూడా ఒకవేళ వెలుగులో నడిచిన వారమైతే అన్యోన్య సహవాసం వారమై ఉందుము అంట మనము అన్యోన్న సహవాసం మనము కలిగి ఉంటామంట అయితే ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని అంట పవిత్రగా కాబట్టి మనము మనలో పాపం లేనని చెప్పు చెప్పుకుంటే అది ఏమైపోతుందంట మనల్ని మనమే మోసపుచ్చుకుంటమాట ఎందుకంటే మనం చాలా మనం కరెక్ట్ అని మనం ఇతరుల చూపించుకున్నట్టు మన ప్రయత్నం చేస్తుంటాం కానీ మనం ఎట్లున్నాము కదా మన మన ఫలాలను బట్టి మనం ఎట్లున్నామో మన క్రియా ఫలని బట్టి మనం ఎలాంటి వారము అది బయలుపరచబడుతుంది కానీ మనలో తప్పు పెట్టుకొని పాపం పెట్టుకొని కూడా నేను కరెక్టే ఉన్నా నా హృదయం కరెక్ట్ ఉంది నా హృదయం వెలుగుతుంది ఇతరుల హృదయం చీకట్టుంది అని అనుకోవటానికి లేదు కదా వాళ్ళ ఫలాలను బట్టి తెలిసేది మనకి వారు ఎట్లున్నది ఎట్లా లేదనేది కాబట్టి ఇక్కడ దేవుడు కదా మనలో ఏదైనా తప్పు ఉంటే కదా మనం ప్రతి మనలో ఉన్న తప్పుని ఖచ్చితంగా ప్రతి దినం మనం ఏ చిన్న తప్పు అయినా మన ప్రభు ఎదుట ఒప్పుకున్న ఒప్పుకోవాలి ప్రతిరోజు ఒప్పుకోవాలి ఎందుకంటే మన మనుషులము మత్తి జీవులము మనుషులం కాబట్టి ఏదో మిస్టేక్ అయినా కానీ మనం ఏం చేయాలంటే మనం దైవ స్వభావం ధరించుకున్న వారు ఏమైతే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మన తప్పులు మన ప్రభు దగ్గర ఒప్పుకోవాలి ఎందుకంటే మనము ఒకప్పుడు మనం చీకటిలో ఉంటే పాపులమే ఉంటే కదా కాబట్టి ఆయన రక్తం చేత మనల్ని పరిశుభ్రపరిచి ఆయన తన బిడ్డలుగా తన రాజ్య వారసుగా మనల్ని మార్చుకొని మనని యాజకులుగా చేసి తన రాజ్య రాజ్య తన రాజ్యంలో కుమారులుగా మనల్ని మార్చుకున్నాడు దేవుడు తన స్వభాన్ని మనకు ఇచ్చిన దేవుడు కాబట్టి ఏ తపిదం మనలో లేకుండా ప్రతిరోజు ఒప్పుకోవాలి మనం ఒప్పుకోకపోతే ఏమవుతుంది ఇక్కడ మనమంట మనం మనమే మోసపుచ్చుకున్న వారం అవుతామంట ఆ నేను కరెక్టే ఉండాలి అన్ని కరెక్టే ఉన్నా ప్రతిరోజు కరెక్ట్ ఉన్నా అనుకుంటే మోసపుచ్చుకున్న వారమే అవుతాము కాబట్టి ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పుడు మనము మన హృదయంలో దేవుడిని మనము ఆ వాక్యాన్ని మనం హృదయంలో జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలి ప్రతిరోజు ఒప్పుకోవాలి అయితే మనలో సత్యం ఉండు మనలో సత్యం మన మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయను మనము పాపము లేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారం మరియు ఆయన వాక్యం మనలో ఉండదు చూడండి మనము నేను బ్రహ్వా నేను అంతా కరెక్టే ఉన్నదేమని అనుకుంటే మనం ఒప్పుకోకపోతే ఎట్లుంటదంట మనము ఆయన సత్యాన్ని జరిగిపోకుందమంట ఆయన సత్యం జరిగి జరిగించని వారిగా మనం ఉంటామంట ప్రతిరోజు మనం ఎంత మనం పరిశుద్ధి మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి అవును ప్రభు ఒకవేళ ఏమైనా తేడబడ్డనా ఒకవేళ నేను ఏమైనా తప్పుదేం చేసిననా అని ఎదుట తెలిసి ఆ తెలియక దేవా క్షమించనని ప్రతిరోజు వేడుకోవాలి ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు ప్రభు కాబట్టి మనం కదా ఆయనని మనం అబద్ధికునిగా చేయకుండా కదా ఆయన సత్యవంతుడు కాబట్టి మనమే ఒకప్పుడు అబద్ధికులుగా ఉంటే కాబట్టి ఆయన వలన మనకు నీతి మనకు నీతి మన ఆయన వలన మనకు కలిగింది ఆయన వలన మనకు పరిశుద్ధత వచ్చింది కాబట్టి ఒప్పుకోవాలి మనం దేవుని దగ్గర ఏదైనా ఒప్పుకోవాలి ఓకే కానీ మనం ఒప్పుకోవాలి మనం ఎట్లున్నది మనకు దేవునికి తెలుసు కాబట్టి మనం ఏమనుకుంటాం ఓకే నేను కరెక్ట్ ఉన్నా మనం అనేది మనకు ఒక్కోసారి తెలియదు మనం ఎట్లున్నాం ఇతరులు చెప్తే మనకు అది బయటికి తెలిసే తెలియపరచబడతారు అనమాట కొన్ని ఏమన్నా కానీ చాలా మటుకు చూస్తాము కొందరు లోపాలు ఉంటాయి అవి వాళ్ళు అనుకుంటూ పెట్టుకొని మేము మనం అనుకుంటారు ఎవరు ఎదుటి వాళ్ళు చెప్పేంత వాళ్ళకి తెలియదు అట్లా ఈ రోజులలో అట్లున్నారు మనుషులు కాబట్టి మనం మాత్రం ఎట్లున్నా దేవుని దగ్గర ప్రతిరోజు మన తప్పిదమ్ములైతే ఒప్పుకోవాలి ఒప్పుకొని మనము దేవునికి లోబడి జీవించాలి కాబట్టి ఎందుకంటే మనం దిన్న దినము దేవుల్లో మనం ఏం కావాలి దైవ మనలో రావాలంటే ప్రతిరోజు ఒప్పుకోవాల్సిందే మనం దేవుని దగ్గర అన్యోన్న సహవాసం కలిగి ఉండాలి మనం ప్రతి ప్రతిరోజు అన్యోన్య సహవాసం అంటే ఎట్లుంటది చెప్పండి ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ ఒకరి పట్ల ప్రేమ కలిగి ఒకరినొకరు దూషించకుండా నువ్వు ఇంత నేనంత అనుకోకుండా ఉండడమే అన్యోన్య సహవాసం దేవుళ్ళ అందరూ మన ప్రభు యొక్క వెలుగు మనలో ఉంటే మనం అంట అన్యోన్న సహవాసం కలిగిన వారమే ఉంటాము అప్పుడు అప్పుడు ఏంటి ప్రతి పాపం నుంచి ఆయన రక్తం అంటాం మనంట పరిశుద్ధులుగా చేస్తాను చెప్తుంది ఏమి వాక్యం ఒకసారి మనము ఆమూసు గ్రంథం చూసుకుందాము చూడండి మనము ఆమూసు గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో వస్తే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే దేవుడు సారీ ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయం ఏడో వచ్చిన చూసుకుంటే ఏమంటుందంటే మరియు యహోవ తాను మట్టపుకుండు చేత పట్టుకొని గుండు చక్కగా కట్టబోయిన ఒక గోడ మీద నిల్లో పెట్టి ఇట్లు దర్శనహీతగా నాకు కనుపరిచేను ఏమని కనుపరుస్తున్నాడంట చూడండి యహోవా ఆ మోసు నీకు ఏమి కనబడుచు ఆ మోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగగాను నాకు మట్టపు గుండు నేను అంటిని అప్పుడు యహోవా సెలవించినది నా జనులకు ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ మధ్యను మట్టపు గుండె వేయిచు నేను ఇకను వారిని దాటిపోను అని ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తుందంట ఏమంటున్నాడు దేవుడు మట్టపు గుండు అంటే ఏంటి చక్కగా కట్టబడిన గూడెం మీద నిలబడి ఆయనే మట్టపు వేసి వేసి చూస్తున్నాడంట దేవుడు అంటే ఏంటి ఏం చూస్తున్నాడు దేవుడు మట్టపు గుండుని వేసి అంటే మన హృదయాలనే కదా చూస్తున్నాడు దేవుడు హృదయాలను పరిశోధించేవాడు దేవుడు మన హృదయాలను అందులో ఏమున్నది అనేది చూసేది మన దేవుడే కదా అయితే మనల్ని మనం కరెక్ట్ ఉన్నాం అనుకుంటే ఒకవేళ చూడండి దేవుడు అంటుండడు ప్రతి ఒక్కరికంట దేవుడు అంట మరియు తాను ఏమంటు చక్కగా కట్టబడిన ఒక గూడ మీద నిలబడి ఏమే ఏం దేవుడు మట్టపు అంట వేస్తున్నాడు ఎవరు మధ్య వేస్తున్నాడంట ఇజ్రాయీళ్ళ మధ్య వేస్తున్నాడంట మట్టపు గుండు ఎవరా ఇజ్రాయలు మనం అందరూ ఇజ్రాయలీస్ ఇజ్రాయలీ కదా మనం ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా అంతరంగం ఉన్న యూదుగా మర్చి మన అందరూ కదా యూదులు ఇజ్రాయల్స్ కాబట్టి ఏమంటున్నట ఆయన అట్టపు గుండు వేసినప్పుడు మనం ఎట్లా కనబడుతున్నామో దేవుడు చూస్తాడు మనం కరెక్ట్గా ఉన్నామా ఆ గుండు వేసినప్పుడు గుండు ద్వారా అది దేవునికి వాక్యానికి సాదృశ్యం అది ఎందుకంటే వాక్యంతోనే గొలుస్తాడు దేవుడు ప్రతి ఒక్కరి యొక్క తీర్పు వాక్యం ద్వారానే తీస్తాడు దేవుడు ఎందుకంటే ఎందుకు వాక్యాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడంటే అందరికీ చాలా సార్లు మనం చూస్తాము మన ప్రభువు ఒక సువార్తలలో మనం చూస్తాము పరిశీలు శాస్త్రులు యొక్క ఈదుల మీరు వాక్యములను చదవలేదా మీరు లేఖములను చదవలేదా చూడలేదా దేవుడు ఎందుకు మీరు లేఖములను లేఖనములను మీరు వాక్యములను చదవలేదా చూడలేదా మీకు తెలియదా దేవుడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకు దేవుడు తీర్పు తీస్తాడు ఏమనిది వాక్యంలో మీ సహోదరిని ద్వేషించకు దొంగలించవద్దు వ్యభిచరించవద్దు ఒకరికి అబద్ధ సాక్ష్యం పలకవద్దు ఇవన్నీ దేవుడు అందులో మనకి పెట్టి కదా కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీస్తాడు కాబట్టి ఆ మట్టపు గుండు ఇజ్రాయెల్ మధ్యలో ఆయన వేస్తా కదా ఆయన వేసినప్పుడు ఎవరు ఎట్లున్నారు కరెక్ట్గా ఉన్నారా ఎవరు వంకర్ తింకర్ గున్నారా తింగర్ వంకర్ గున్నారా అని దేవుడు చూస్తాడు కరెక్ట్ గా లేకపోతే ఒకవేళ అని వేసినప్పుడు ఆ వాక్యాను వాక్యంతో మనం ఆయన మనను చూసినప్పుడు మనం కరెక్ట్ గా లేకపోతే ఆయన ఏం చేస్తాడు ఏం చేసేస్తాడు చెప్పండి బాధించి వారికి అప్పగిస్తాడు ఇంకా ఆ బాధించి వారికి అప్పగించినప్పుడు వాళ్ళు ఇంకా ఎంత బాధించినా బాధించినా వారు కరెక్ట్ గా చక్కగా కాకపోతే దాని తర్వాత ఏమవుతుంది అంటే తీర్పులు తీర్పుకు నిలవాల్సి వస్తుంది తీర్పులు నిలవాల్సి వస్తుంది ఇంకా కాబట్టి ఆ తీర్పులు నిలబడినప్పుడు దేవుడు అడుగుతాడు వాక్యానుసారంగా అడుగుతాడు అప్పుడు ఎట్లా మీరు అక్రమం చేయవారు అని అదొంత్రి పొండి అని అన్నాడు కదా ఎవరిని అన్నారు దేవుడు పేద పేద పేదవాళ్ళని మీరు చూడలేదు వస్రహీనులకు బట్టలు ఇవ్వలేదు ఆకలిగా వాళ్ళకి బట్టలు పెట్టి మీరు భోజనం పెట్టలేదు చెరసాలు ఉన్న వారిని పోయి చూడలేదు అంటే మొత్తం మీద మీరు దైవ స్వభావం కలిగి లేరు మీరు ప్రేమ లేదు మీరు తగ్గింపు లేదు మీరు ఇతరులని చూస్తే మంచి ఇది లేదు అని దేవుడు అదే చూస్తాడు కదా ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు దేవుని యొక్క గుణాతిక్షేములను ప్రచురం చేయనితో మనని ఈ విధంగా మనం దేవుడు యాజకులుగా చేసినప్పుడు రాజులుగా చేసినప్పుడు మరి రాజులు చూడాలి కదా అందరి మంచి బాగుపడాలి పట్టించుకోవాలి కదా మరి చూడని ఏమంటాడు దేవుడు పట్టించుకోని కదా మీరు ఎవరో నాకు తెలివండి తెలియదు దేవుడు అప్పుడు అక్రమం చేయవాలా అంటాడు అప్పుడు మేమెప్పుడు ప్రభా ఇట్లా చేసినామంటే వాక్యం చూపిస్తాడు దేవుడు వాక్యం ఏం రాయబడ్డది నువ్వు ఏం చదివినావు నువ్వు చూడలేదా అని దేవుడు అప్పుడు ఏం చెప్తాము ఏం చెప్పాలి దేవునికి ఏం సమాధానం చెప్పాలి మాకు కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడ జాగ్రత్త పడాలంట ఏం రావాలంటే మనలో దైవ స్వభావము రావాలి మనలో దేవుని గుణాతిశయములు మనలో రావాలి రాకపోతే ఆయన రాజ్యంలో మనకి ఏం లేదంట మనం ఇక్కడ చూసాం కదా ఆయన రాజ్యంలో మనకి ప్రవేశం ఉండదంట కాబట్టి మనం జాగ్రత్త పడాలి చాలా మట్టుకు ఏం చేస్తానంటే చాలా మంది ఒక విశ్వాసి ఒక విశ్వాసికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక విశ్వాసికి శోధనలు కానీ శ్రమలలో యొక్క విశ్వాసి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే సాటి విశ్వాసులు ఏం చేస్తారంటే అరే ఏం తప్పు చేసిండో ఏం పాపం చేసిండో అందుకే ఈ ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి ఈ శోధనలు ఈ రోగాలు ఈ వ్యాధి బారుల బడ్డరు వాళ్ళు ఏం పాపం చేసిడో ఏం చేసిడో అని అని కదా అట్లా అనద్దు ఎందుకంటే ఒకప్పుడు ఒకప్పుడు నువ్వు చేసిన పాపం ఇప్పుడు నువ్వు నువ్వు సరిగా కరెక్టే కానీ పాపం వాళ్ళనే రాదు శోధనలు శ్రమలు అనేది దేవుని బిడ్డలకు విశ్వాసులకి దేవుడు పరీక్షించినప్పుడు కూడా వస్తాయి ఎందుకంటే యోగుని పరీక్షించినప్పుడు రాలేవా అని యోగుకి అప్పుడు యోగు ముగ్గు స్నేహితులు వారిని ఏమన్నారు ఇట్లేనన్నారు కదా నువ్వు ఏం చేసినావు అందుకే నీకు ఇవన్నీ కానీ యోగు నేను ఏం చేయలేదు నేను అంటే ఒప్పురుకోరు కదా అయితే అట్లనే అట్లా వచ్చినప్పుడు ఇంకొందర ఏం చేశారంటే అంత వాక్యం తెలిసి కూడా పేదరికంలో ఉన్నవాళ్ళు ఏదో సమస్యలు ఉన్నవారిని వచ్చిన చూసి కూడా ఓకే బ్రదర్ సిస్టర్ మంచిగా హ్యాపీగా తినండి పండుకోండి ఆ మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి అని చెప్తారు కానీ వాళ్ళ దగ్గర వస్త్రా లేవని తెలిసినా కానీ వాళ్ళకి తిండి లేదని తెలిసినా కానీ హ్యాపీగా ఉండండి మంచిగా ఆనందంగా ఉండండి అని చెప్తారు వీటిని బట్టి దేవుడు అడుగుతాడా లేదా చెప్పండి ఇప్పటి రాజున అడుగుతాడు దేవుడు ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా వీటిని బట్టి అవుతుంటే నువ్వు నీకు మంచిగా ఉందని చెప్పి నీకు దేవుడు సమృద్ధి ఇచ్చి నువ్వు మంచిగా ఉండి ఎంత బాగుందని చెప్పి వేరే వాళ్ళని అన్నా అనుకో ఆ కఠినంగా తీర్పు తీరుస్తాడు దేవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో వాడు తిండికి లేకుండా బట్టకి లేకుండా వాడి ఇంట్లో కష్టం ఉంటే బాధపడుతుంటే నువ్వు హ్యాపీగా మంచిగా ఉందని చెప్తే బాగుంటుందా నీ దగ్గర ఏదో ఉన్నది కొంచెం ఏదో ఉంటే ఇస్తే బాగుంటుందా చూసి కూడా చెప్పడం తప్పు అంటున్నాడు దేవుడు కాబట్టి ఆ సమరణి గురించి దేవుడు మనకు అది కూడా జ్ఞాపకం చేసింది ఒక వాక్యంలో కదా ఆ దొంగల చేత కొట్టి అక్కడ పట్ట పడి ఉంటే అక్కడి నుంచి లే వీడిపోయిండు నుంచి అలా పోయినప్పుడు దేవుడు అదంతా వాక్యం మనకు తెలుసు కదా దాన్ని బట్టి చూసే కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు కదా దేవుడు ప్రేమ కోరుకుంటున్నాడు ఇతరులను ప్రేమించడం కోరుకుంటున్నాడు వాళ్ళకి హెల్ప్ చేయడం కోరుకుంటాడు ఆ ఇంకేంటంటే మొత్తం మీద ఆ దేవుని స్వభావం ఏముందో కదా వారిలో వారికి చూపించమని కోరుకుంటాడు దేవుని దైవ లక్షణాలు మనలోకి రావాలి అవి వాళ్ళకి చూపించాలి ఉంటే హెల్ప్ చేయాలి లేకుంటే ఓదార్చాలి అంతేగాని మనం ఎవ్వరిని కూడా బాధించదు అలాంటి వ్యక్తికి ఏదైనా శ్రమ వచ్చినా సమస్య వచ్చినా పాపం చేసినందుకు వచ్చిందని అంటానికి లేదు ఒక గుడ్డోనికి కూడా దేవుడు ఒక ఇప్పుడు బాగా పాపం చేసినా వీడు పాపం చేసినా వీడికి ఎందుకు ఇట్లా వచ్చిందంటే వీళ్ళ తల్లిదండ్రులైన వీడైనా పాపం చేయలేదు దేవుని క్రియలను గనపరచుటో కన్నా ఇట్లు కూడా దేవుడు చెప్పిండు ఇవన్నీ కూడా వాక్యాలు మనం జ్ఞాపం చేసుకోవాలి ఉండొచ్చు కొందరికి కొందరికి కొందరు వారి పాపం అమ్మ కూడా వచ్చిండొచ్చు కానీ ఒక విశ్వాస విషయంలో చెప్తున్నాను నేను విశ్వాసులు విశ్వాసులు మనం ఒకటి ఒక్కటిగా ఉన్నప్పుడు ఒకరికి వచ్చినప్పుడు ఒక నా విధంగా అనుకుంటా ఉంటాం అట్లా అట్లా అనుకున్న వారికి దేవుడు అంటున్నాం దైవ స్వభావం ఉన్న అంటారా అట్లా అన్నారు కదా ఓ దారుస్తారు అయ్యో కదా కనికరిస్తారు అయ్యో ఆ దేవుడు సిస్టర్ బ్రదర్ దేవుడు బాగు చేస్తాడు ముందుకు మంచిగతా అని చెప్పాలి చెప్పాలి ఆ విధంగా మనం ఉండాలి కానీ ఈ రోజులలో ఉన్న క్ర విశ్వాసు ఎట్లా తయారైనారంటే దైవ స్వభావం ఉండట్లేదు క్రూర స్వభావం ఉంటుంది ఏమంటే క్రూరముగా స్వభావాలు ఉంటున్నాయి ఆ మాట్లాడాలంటే భయం వేసే దగ్గర అవ్వాలంటే భయం వేస్తే అట్లా తయారైనారు ఎందుకట్లా ఆ దేవుడు మనకి ఇక్కడ ఏం రాయించాడంటే మనం భూమి మీద ఉండేవారం కాదు ఈ లోకంలో మనం ఉండేవారం కాదు ఎప్పుడైనా కానీ మనము వెళ్ళిపోవాలి ఆ దేవుని రాజ్యానికి చర్చ నిర్ణయించబడ్డాడు దేవుని రాజ్యానికి వెళ్తాడు నరకానికి నిర్ణయించబడి నరకానికి వెళ్తాడు ఎవరైనా ఈ ఉండేది లేదు ఎప్పుడైనా పోవాలి లేదు ఆయన వచ్చేంత వరకు ఉండాలని ఉండాలని పెట్టాలనుకుంటే ఆయన కొందరిని పెడతాడు కాబట్టి మనం మనం అంట కదా ఆయన రాజ్యంలో ప్రవేశించుట సమృద్ధిగా మనకు అనుగ్రహం ఉండాలంటే మనం మాత్రం కదా ఏముండాలంట మనకి ఆ దేవుని యొక్క మనలో ఉండాలి దేవుడు కోరుకుంటున్న అదే ఆయన గుణ లేకపోతే ఆయన అంగీకరించాడు ఆయన అని చెప్తున్నాడు దేవుడు మనకి అయితే ఈ వాక్యం అంతా చూసుకుంటే నాకు ఒక దగ్గర నేను చూసినప్పుడు కదా ఇందాక వాక్యాన్ని బట్టి దేవుడు తీర్పులు చేస్తున్నాను చెప్పినాను కదా అట్టనే ఇక్కడ నేను చూస్తే వాక్యాన్ని బట్టే దేవుడు మనకి ఈ సృష్టిలో ఉన్న భక్తిహీనులైనా కానీ దుర్మార్గుల దృష్టిలైనా కానీ ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నవైనను కానీ కదా భూమి అయినను ఆకాశమైనను కదా ఏమే దేని కొరకంటా ఉన్న సిద్ధపడి ఉన్నదంటే అగ్ని కొరక కదా సిద్ధపడి ఉన్నదంట అగ్ని దేని బట్టి వాక్యాన్ని బట్టేనంట వాక్యాన్ని బట్టే దేవుని యొక్క ఈ యొక్క అగ్ని కొరక ఆకాంక్షమును తీర్పును నాశనములు జరుగు దినము వరకంట అగ్ని కొరకు నిల్వబడినది అదే వాక్యం వలన భద్రం చేయబడినదంట చూడండి ఈ వాక్యం వల్లనే భద్రం చేయబడినదంట అంటే వాక్యం ఎంత ఇంపార్టెంటో కదా వాక్యం ఎంత మనము లక్ష్యం ఉంచాలో ఎంత మనము చూసుకోవాలో మనకి తెలుస్తుంది వాక్యం మనం ధ్యానించకుండా ఉంటే మనకి తెలియదు ఒక నాకు కూడా దేవుని వాక్యము అసలు తెలియదు నేను దేవుని వాక్యం తెలియకుండా నేను దగ్గర దగ్గర సిక్స్టీన్ ఇయర్స్ వరకున్నా నేను దేవుడిలో మాట మీద ఏంటంటే నేను నాకు బాగుండేది నాకు హెల్త్ బాగుండేది కాదు ఎప్పుడు నాకు బాడీలో ఫీవర్ ఉండేది నా పెళ్ళి నాకు ఎప్పుడు ఫీవర్ ఉండేది బాడీలో ఎక్కడ తగ్గేది కాదు నాకు అయితే ఒక సిస్టర్ ద్వారా నాకు నేనే ఆ సిస్టర్ని అడిగితే సిస్టర్ నాకు ఆ బా ప్రేర్ చేసుకుంటే ఉంటది అంటే నేను చేయించుకున్న ప్రేరు చేయించుకున్నాక ఆ రోజు నాకు కొంచెం మంచిగా అనిపించిందని మళ్ళీ అడిగిన అరవతే సిస్టర్ పలానా సంఘం ఉంది వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళినా అక్కడ వెళ్ళినా ఇంకా నాకు కొన్ని రోజులైన నా బాడీలో ఫీవర్ వెళ్ళిపోయింది అలాంటి ఫీవర్ మళ్ళీ నాకు ఇప్పటి వరకు కూడా రాలేదు ఆ ఒక్కదాన్ని బట్టి నేను ఆ ప్రభు మీద నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకం మీద నేను ఎన్ని సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఆ నమ్మకంతోనే ఉన్నా విశ్వాసం అంటే తెలియదు సైతాను అని తెలియదు నాకు దేవుని వాక్యం దేవుని వాక్యం అంటే తెలియదు నాకు అసలు దేవుని ప్రేమ గురించి తెలియదు ఏం తెలియదు అసలు వాక్యం గురించి నాకు ఎవరైనా చెప్తే వింటుంటే కానీ నేను మర్చిపోతుంటే అంత గ్రహించబోతుంటే ఎందుకంటే ఇప్పుడు చర్చ చర్చలో చర్చిలోకి వెళ్తే స్టార్టింగ్ నుంచి అయితే చెప్పరు కదా నాకు ఆది కాండం నుంచి మొదలు మొదలు నేను పోయినది అది విన్నది నాకు అర్థం కాకపోతుండే అట్లా అని చెప్పి చాలా నాకు కొన్ని అర్థం అవుతు కాకపోతుండే కాబట్టి నాకు అసలు నేను వాపీసం తీసుకున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే తీసుకున్నాను వాపిసం ఆ ఒక్క విషయం బట్టే తీసుకున్నాను నేను దాని తర్వాత నాకు విశ్వాసం తెలియదు సైతన్యం తెలియదు దేవుడు ఈయననే దేవుడు కూడా తెలియదు నాకు పూర్తిగా కాబట్టి ఒక రోజు నాకు పెద్ద సమస్య వచ్చింది నాకు సైతం దురాత్మల చేత నేను పీడింపబడి ఒక రోజు సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఏంటంటే టూ థౌసండ్ సెవెంటీన్ ఆ నా మీద దురాత్మ వచ్చి నన్ను చాలా బాధించింది ఆ టైంలో మళ్ళీ నేను దేవుని శైలిలోకి తిరిగి వచ్చినాక దేవుడు అంటే ఏంటో వాక్యం అంటే ఏంటో విశ్వాసం అంటే ఏంటో ప్రతి నాకు తెలిసింది అంతకుముందు నేను తెలియకుండానే నాన్ని రోజులు నాకు తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అది కూడా నాకు మళ్ళీ ఎవరు చెప్పలేదు నేనే దేవుడు దర్శనాల ద్వారా నాతో మాట్లాడడం కళల ద్వారా మాట్లాడతా ఉంటే దేవుడు నాకు చూపించిన నా యొక్క చదవమని చూపించినప్పుడు నాకు యశ్యా గ్రంథం తర్వాత యోహాను స్వార్థ గ్రంథం చూపిస్తే అది చదివి చాలా ఏడ్ చాలా బాధ అంటే ఇన్ని ఇయర్స్ నేను తెలియకుండా ఉన్నానే నాకు తెలియకపోయింది నాకు తెలియకపోతుండే కానీ ఆ సంఘంలో చంద్రశేఖర వాక్యం చెప్తా అప్పుడు నేను అన్న వాక్యం విని ఏదో ఉంది ఏదో ఉంది కానీ నాకు అర్థం అవట్లేదు తపన పడుతుంటే నేను చాలా తపన పడుతుంటే నేర్చుకోవాలని తెలుసుకోవాలని అయినా తెలియకపోతుండే కానీ ఈ యొక్క లాక్డౌన్ తర్వాత ట్వంటీ ఆ టైంలో నేను మళ్ళీ దేవుని స్థాయిలోకి వచ్చినా అప్పుడు నేను ఎంతగా నేర్చి ప్రయాసపడి బైబుల్ వాక్యం ధ్యానించడం డైలీ ప్రేయర్ చేయడం అట్లా నాకు దేవుని వాక్యం చేసింది తెలిసిన అప్పటి చాలా జాగ్రత్తగా ఉంటుంది దేవుని వాక్యం పట్ల చాలా అంటే చాలా ఏదైనా వాక్యం నేను ఇట్లా తీసుకుంటా నేను చాలా సీరియస్ గా తీసుకుంటాం కాబట్టి మనం ఏమంటాం అంటే దేవుని వాక్యం మనం నిర్లక్ష్యం చేయొద్దంట అయితే నిర్లక్ష్యం చేస్తే అది మనకి దొరకదు కదా వాక్యం వందు ఉంచిన వారైతేనే మనకి ఆ వాక్యం అనేది తెలుసుది మనకి అందులో ఉన్న యొక్క సత్యం అంటూ మనకు తెలుస్తుంది చాలా కదా ఆ అన్ని అనుకొని ఏం చేస్తుంటారంటే గర్వంగా గర్విస్తా ఉంటారు అది కూడా మంచిది కాదు వాక్యం అంతా గర్వించడానికి వీల్లేదు గర్వం చాలా డేంజర్ కాబట్టి వాక్యం తెలుసు నేను మంచి చెప్పగలను అందరికంటే మంచి జ్ఞానం చెప్పిట్లా అని అని గర్వం మనకు ఉంటే అది కూడా చాలా డేంజర్ అది మంచిది కాదు ఎందుకు ఇచ్చి మనకు జ్ఞానం దేవుడు మనము స్థిరంగా ఉండడానికి దేవుడు ఇతరులని స్థిరపరచటానికి దేవుడు కదా కాబట్టి మనం ఏం చేయాలి కదా ఏదైనా వాక్యానుసారంగా మనం నడుచుకోలేని దేవుని వాక్యం మనకు చెప్తుంది లేకపోతే మనము ఇక్కడ మనకు తీర్పు లేకపోవచ్చు లేకపోకుండొచ్చు కానీ దేవుడి తీర్పు దినంలో అయితే ఖచ్చితంగా తీర్పుని నిలబలసి వస్తుంది కదా ఇప్పుడు ఎట్లుందంటే వెంటనే తీర్పు వచ్చలేదు కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఆ ఏమవుతుంది ఆ ఏమవుతుంది ఆయన ఉన్నాడు ఆయన కూడా విశ్వాసం ఆయన చర్చకు వెళ్తుడు ఆయన ఎన్ని తప్పులు చేస్తున్న పాపాలు చేస్తుండు ఆయనకేమైతే ఇప్పుడు నేను ఎట్లుంటే నాకేమవుతుంది నేను కూడా క్షమాపన దేవుని అనుకుంటే కుదరదు ఇప్పుడు ఏంటంటే దేవుడు ఆ మంచి వారి మీద వర్షం గురిపిస్తాడు ఆ దుర్మార్గుల మీద వర్షం గురిపిస్తాడు ఇప్పుడైతే అన్ని ఈక్వల్ గా చేస్తాడు దేవుడు నడిపిస్తాడు దాని తర్వాత ఆయన వచ్చినప్పుడు తీర్పు దినం ఉంటారు చూడండి అది చాలా భయంకరమైన దినం అది ఆ దినానికి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు నేను నేను దేవుడు నాకు తీర్పు నిలబడ్డట్టు దేవుడు నేను ఆయన వద్దకు ముందు నాకు చూపించే దర్శనాలలో నేను చూస్తున్న చూసినా పట్టించుకోకపోతుంటే అవన్నీ ఇప్పుడు నాకు దర్శనాలని ఒకప్పుడు నేను నిలబడ్డా అది ఊతలు ఎట్లు ఉన్న రీసెంట్ ఒకటి ఏం కనిపించిందంటే నేను నైట్ అంతా ఊస్తున్న వాక్యం ధ్యానిస్తుంటే నేను అపోసిన కార్యం వాక్యం ధ్యానిస్తా ఉన్నంతా ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆ పోసుల కార్యం ఎట్లా ప్రకటించారు వాళ్ళు సువార్థ ఏంటని మనం తెలుసుకోవాలంటే ఆ కార్యం ధ్యానించాలి ఎందుకంటే ధైర్యం వస్తే మనకి అట్లా నేను ధ్యానిస్తామంటే తెల్లారంటే నాకు ప్రయోగం నాకు ఏంటంటే అనుకోకుండా నేను ఆకాశంలో ఎగురుకుంటూ పోయి సువార్థ ప్రకటిస్తున్నానంట ఆకాశంలో ఎగురుకుంటూ ఎగురుకుంటూ నేను ఒకళ్ళ ఇంటికి పోతే ఆ ఇంటి డోరు ఆటోమేటిక్గా అదే డోర్ తెలుసుకపోతుందట ఓపెన్ అయిపోతుందట డోరు ఆ డోర్ ఓపెన్ అయిపోతుందంట నేను లోపలికి పోయే వాక్యం చెప్పేసి సడన్ బయటకు వచ్చేస్తున్నట్ట మళ్ళీ వేరే ఇంటికి పోతున్నానంట ఆ డోర్ ఓపెన్ అయిపోతుందట నేను లోపల పోతున్నా చెప్పేసి వచ్చేస్తున్నట్ట ఇట్లా నాకు పడ్డది ఆ కళ ఆ నాకుసేపు అర్థం కాలేదు మళ్ళీ ధ్యానించుకుంటా ధ్యానించుకుంటా అంటే అంటే ఇది స్వార్థకు సంబంధించిందే కదా ఎగురుకుంటే పోయి స్వార్థ చేసేది ఎక్కడుంది ఆ బైబుల్లో అని నేను చూసుకుంటుంట చూసుకున్న కొంచెం ధ్యానిస్తే అది నాకు ప్రకటన గ్రంథంలో కనిపించింది అయితే దాన్ని బట్టి చూస్తే కదా దేవునికి ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే దేవుని యొక్క సువాతను ప్రకటించాలని కూడా ఆయన కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన గుణాతిశయము ప్రచురించాలి ఇతరులకి ఎందుకంటే టైము చాలా తక్కువ ఉంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇంకా దేవుని ఒక ప్రేమ గురించి మనం ఏం చేయాలంటే ప్రకటించాలి చెప్పాలి దేవుని దేవుడు మనకి ఆయన శిల్వ మీద ఆయన ప్రేమను వెల్లడి చేసింది అందరికీ అది కొందరికి తెలిసి కొందరికి తెలియదు తెలిసిన వారికి అవకాశం పోయి చెప్పాలని నాకు అవకాశం వస్తుంది నేను చెప్తాను నాకు తెలిసిన వారికి నేను చెప్పుకుంటూనే ఉంటాను కానీ ఇతరులకు చెప్పాలంటే ఫస్ట్ మనలో ఉండాలి మనలో లేకుంటే మనం చెప్తున్నా అది అది ప్రయోజనం లేదు పనిచేయదు అది దేవుని వాక్యం కూడా పనిచేయాలంటే మనలో ఉండాలి ఫస్ట్ లేకపోతే చేయలేదంట కాబట్టి మనం ఏంటంట దేవుని యొక్క గుణాతి లక్షణాలు కలిగి ఉండాలి లేకపోతే మనం ప్రకటనలో కొన్ని వాక్యాలు చూస్తాం ఏంటంటే కొన్ని విషయాలు దేవుడేమంటాడంటే కొన్ని నువ్వెచ్చగానైనా లేవు చాలాగానే లేవు నువ్వు ఎట్లున్నావంటే నువ్వు నులివెచ్చగా ఉన్నావు అంటాడు దేవుడు కొన్ని విషయాలలో ఎందుకంటే విశ్వాసులు అంటారు మేము దేవుని నమ్ముకున్నాం అని అంటారు అంతా మేము మంచిగానే ఉన్నామని వాక్యాలు చెప్తారు గంభీరంగా వాక్యాలు చెప్తారు కానీ ఆయన గుణలక్షణలు కనిపించకపోతే అప్పుడు ఏమంటాడు దేవుడు చెప్పండి ఆయన గుణలక్షణ లేకపోతే నువ్వు నువ్వు వెచ్చగా లేవు చల్లగా లేవు అని అంటాడు దేవుడు అటడు ఇటనడు అని అంటాడు కాబట్టి ఎంత జాగ్రత్త మనం దేవుని పట్ల ఉండాలో మనము చూసుకోవాలి అయితే మనము శ్రమ శ్రమలను చూస్తాం శ్రమలు లేకుండా ఎవ్వరంట దేవునికి దగ్గర కాలట అని నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను కదా చాలా మంది దేవులనుకుంటుంటే శ్రమలు రాకపోతే అన్ని విధాలుగా మంచిగా ఉంటాయి నాకు అంతా మంచి ఉంది కాబట్టి నేను చాలా దీవించబడ్డా దేవుడే నేను దీవించిన చాలా చాలా కరెక్ట్ ఉన్నా కాబట్టి దీవించబడుతున్నా అనుకుంటారు కానీ అది కాదు అసలు అది కాదు నువ్వు కరెక్ట్ ఉన్న అని కాదు నువ్వు కరెక్ట్ ఉంటే నీకు శ్రమలు వస్తాయి చెప్తున్నాను నువ్వు ఆత్మీయంగా ఉంటే నీకు శ్రమలు వస్తాయి నేను ఉంటే శ్రమలు ఎక్కువ రావు నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు చాలా నువ్వు డీప్ గా ఉంటావో నువ్వు ఆయన ఎంతో దేవుని ఎంతో ఇష్టపడతావో నువ్వు ఎంతో డీప్ గా ఆయనలో ఉంటావో లోతులో అప్పుడు నీకు శ్రమలు అనేది వస్తూ శ్రమ లేకుండా ఎవరు దేవుని దగ్గరకు మనం ప్రవక్తలను చూస్తే వాళ్ళ శ్రమలతోనే దేవుని శ్రమలతోనే ఉన్నారు మన ప్రభు శ్రమనే అనుభవించిడు అపో శ్రమలు అనుభవిస్తున్నాడు మరి నేను మాత్రం మంచిగున్నా నాకే శ్రమ లేదు అంటే నేను నన్ను దేవుడు బాగా దీవిస్తున్నాను కరెక్ట్గా ఉన్నా అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు చాలా మంది అనుకుంటారు కాబట్టి చెప్తున్నానట్లా అది చాలా తప్పు శ్రమ లేకుంటే దేవునికి దగ్గర కాలేరు ఆయన ఆయన మరైన భూస్థాపంలో పాలు పొందని వారే ఆయనకు ఏం చేయాలని శ్రమలలో పాలు పొందితేనే మనకి ఏమవుతుంది ఓర్పు వస్తుంది సహనం వస్తుంది అన్ని వస్తుంది దేవుని వాక్యం ద్వారా కూర్చుంటావు మోకాలు వేసి దేవుని ప్రార్థిస్తాం అనం లేకపోతే మనకు ఇంట్రెస్ట్ ఉండవు ఈ లోకం మీద మనసంతా ఈ లోకం మీద పోతా ఉంటుంది చూస్తున్నాం కదా లోకం ఎట్లుందా ఎంత భయంకరంగా లోకము చాలా డేంజర్ ఉంది లోకం ఎటు చూసినా డేంజర్ ఇక్కడ మనం చాలా మనం ఇంకా నయమిక మన దేశంలో చాలా సేఫ్గా ఉన్నాము వేరే అక్కడ దూరాలే వేరే జిల్లాలలో ప్రాంతాలు చూసే విపరీతంగా క్రైస్త వాళ్ళ మీద ఎట్లాంటి మంచి మూడు పుట్టలు తిని ఉన్నాము కాబట్టి దేవుని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాము వాళ్ళు మాత్రం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళకి వాళ్ళకి గ్యాదర్ కదా మొత్తం సంఘం అంతా గ్యాదర్ అయ్యి కూడా లేదు అక్కడ అక్కడ మధ్యప్రదేశ్ అటు సైడ్ అంతా వింటుంటేనే బాధకరం అనిపిస్తుంది ఏం చేస్తుంటారంటే చాలా మంది ఎంజాయ్ చేసుకుంటే మేము సేవ చేస్తున్నాం అని అనుకుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి సేవ అంటే మామూలుగా ఎంత భారము ఎంత కష్టతరము దేవుని శిల్లమోయడము ఏదో ఎంజాయ్మెంట్ చేసి అక్కడిక్కడ ఏదో చేసి సేవ చేసినాం అనుకుంటే చాలా అది కరెక్ట్ గానే కాదు ట్రావెల్స్ వాళ్ళు పోయిన వారిని చూడాలి ఆ యొక్క విధి చూసిన వాళ్ళని చూడాలి ఎవరు కొడతారో తెలియదు ఎవరు చంపుతారో తెలుగురు ఎవరు నరుకు తరో తెలుగు వచ్చి అయినా కానీ వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటారు ఏదో కొంచెం చేసి మస్తుగా డబ్బా కొట్టుకుంటా ఉంటారు కొంతమంది ఈ మేము ఇట్లా చేసాం అట్లా చేసాం చెప్పి కరెక్ట్ కాదది వేరే వాళ్ళని చూసేనా మనకి కొంచెము మంచి మనసున్న వాళ్ళైతే కదా మనము ఈ మాటలు మనకి అర్థమవుతాయి కదా ఇక్కడ చెప్పబడినది ఏంటి కదా బయలుపడుతుంది మనకి మంచి నిర్మలమైన మనసు ఉన్న వారికైతేనే ఇది అర్థమవుతుంది వాళ్ళు వాక్యాన్ని తీసుకుంటారు లేకపోతే తీసుకోరు నేను చెప్తున్నాను కదా ఇక్కడెక్కడు బయట వచ్చిందని మనం ఉంటున్నాం కానీ మన దగ్గర కూడా అది రావచ్చు చెప్పలేము ఇక్కడ వరకు కూడా అన్నీ వస్తాయని చెప్పి కూడా ఒక్కోసారి వాక్యం చెప్తుంది ఒకసారి అన్న కూడా చాలాసార్లు చెప్పిండు మనకి ఎక్కడెక్కడు ఉందనుకుంటాం కానీ మన దగ్గర కూడా వచ్చేది వచ్చేదాకా కూడా తెలియదు అని చెప్తుంటా ఉంటాడు అన్న కాబట్టి ప్రేరులో ఉండమంటాడు బాగా దేవుడు అన్న అన్న ప్రేర్లో ఉండమంటాడు మనకి అట్లనే వాక్యం కూడా మనకి చెప్తుంది కదా మీరు ప్రతి క్షణము ఉండండి అని చెప్తాడు దేవుడు ప్రార్థనలో మేలుకగా ఉండండి ఆత్మలో మేలుకగా ఉండాలని ఎందుకంటే ఎప్పుడు ఏ టైం ఎక్కడ ఏమి వస్తుందో తెలియదు కదా ఎక్కడ బాంబడుతుందో తెలియదు ఈ ఇప్పుడు సమయం ఈ టైం అట్లా ఉంది ఎప్పుడెక్కడ ఏం పడుతుందో తెలియదు ఏది వస్తుందో సడన్ మీదికి తెలియదు క్రైస్తాల మీదికి ఎందుకంటే ఎట్టు వచ్చి పడే దేవుని అంటే దేవుని బిడ్డల మీదనే వాడతారు ఎవరైనా కదా ఇది ఏం బిడ్డలేమో ఎటుంటారంటే విశ్వాసలు విశ్వాసం కొట్లాడుకుంటారు పిక్లాడుకుంటారు అన్ని చేసుకుంటారు కానీ ఆ బయట బయట వారికి కరెక్ట్ గా సమాధానం చెప్పడానికి రాదు వాక్యం విషయం నేను చూస్తుంటాం కదా బయట చాలా మంది చెప్పలేక ఏమైపోతుంటారంటే కొందరు మావునిలు అయిపోతుంటారు కొందరేమో తెలియక గొడవలు చేస్తూ ఉంటారు కాబట్టి వాక్యం నేర్చుకుంటే మనం కూడా ఏంటంటే చెప్పగలగాం చెప్పగలుగుతాం ఏంటని కదా వాళ్ళ వాళ్ళు చెప్పిన దానికి మనం కూడా సమాధానం చెప్పగలుగుతాం కదా మన ప్రభు అయితే ఎక్కడ చిక్కబడకుండా అందరికీ జ్ఞానంతో సమాధానం చెప్పింది కదా అట్లా మనం కూడా నేర్చుకున్నాయి చెప్పటానికి మనము తయారు కావాలి కాబట్టి దేవుడు మనకి కదా మనం ఈ యొక్క వాక్యంలోనంటే మనం లక్ష్యం నుంచి నేర్చుకొని ఫస్ట్ ఆయన ఆయన స్వభావం కలిగి దైవ స్వభావం కలిగినటానికి మనం ప్రయాసపడాలి అది దైవ స్వభావం రావాలంటే చాలా కష్టం ఎందుకంటే ఈ లోకం అంతా ఎట్లుంది ఎటు చూసినా అసూయ ద్వేషము ఏమంటారు నాకు చెప్పటానికి కూడా రావాలి అసూయ ద్వేషము ఇంకేమో కదా అవి అవన్నీ మనుషులలో పెట్టుకొని ఉంటే ఉంటాయి అనమాట కాబట్టి ఈ దైవ లక్షణం రావటం కష్టమవుతుంది కాబట్టి అవి రావాలంటే దివరాత దేవుని వాక్యం ధ్యానించాలి ప్రేయర్లు ఎక్కువ ఉంటేనే మనకి ఆ అనేది వస్తాయి లేకపోతే మనం కూడా మన ఎట్లా ఉంటుందంటే కొంచెం వెచ్చగా కొంచెం చల్లగా ఉంటుంది అది దేవుని వాక్యం దించున్నాక దేవుని నామానికి మహిమ కలిగి ఉన్నాక ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం స్తోత్ర ప్రభా పశు దాత్మ దేవాసు ప్రభా చెల్లిస్తున్నాము తండ్రి ఇంతవరకు మాతో మాట్లాడిన దాన్ని వందనాలు చెల్లిస్తున్నాము దేవ ప్రభానికి స్తోత్రాలు ప్రభావతం అయా ప్రభాని తండ్రి దేవాణ ప్రభా మీ యొక్క దైవ లక్షణాలు ప్రభాతాన్ని ప్రచురపరచడానికి తల్లి దివామి యొక్క గుణాదేశం ప్రచురపరచడానికి మమ్మల్ని యాజకులుగా తండ్రి మీరు రాజులుగా చేస్తున్నారు ప్రభా అయానికి వందనాలు చెల్లిస్తున్నారు తను ఇంత గొప్ప ప్రాధాన్యత మాకు ఇచ్చినారు మీ కుమారులు ఎవటకు తండ్రి ప్రభా మీ యొక్క శవాన్ని మాకు అయా దైవ శవం కావాలని ప్రభావ మీరు కోర్చున్నారు తల్లి ప్రభా మా దైవాన్ని తన్ని మా ప్రతిభానికి దాన్ని దేవా అయానికి స్తోత్రం చెల్లిస్తాను ప్రభా తను ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం కాబట్టి ఇది మాకు ఎంతో అవసరము దేవా ప్రభాని ఎంతో మంది ప్రభా ఎంతో విధాలుగా తండ్రి బాధింపబరిచినారు తండ్రి అత సాక్షులు అవుతున్నారు దేవా ప్రభా తన్ని మా ప్రభా మీ యొక్క సన్నిధి ప్రభావ క్షేమంగా ప్రభావ మీకు పలు భద్రపరిచిన ప్రభా తండ్రి దివా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయా నా తన్ని బాధింపడుతున్న వీళ్ళని వేడిపించండి నేను అయా దివానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మేము చదివిన ప్రతి వాక్యమైనా ప్రతి హృదయాలలో నేను ఫలింపదయించని స్థిరపరచని నేను ముద్రించని భద్రపరచండి దేవాజు ప్రభా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా అయ్యా మాతో మాట్లాడేందుకు వందనాలు నేను మేము అందరం కూడా ప్రభావ మీ లక్షణాలు మేము ధరించుకుని తయారు చేయమని వేడిపించడాము తండ్రి ప్రతి ఆశీర్వించండి ప్రభా రాలిపోయిన వారిని కూడా ఆశీర్వించని వారి మనకు జ్ఞాపం చేసుకుంది ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అయా ఎటు చూసిన తండ్రి శత్రు ప్రభాతాన్ని ఆయన విజృంభిస్తున్న ప్రభావతాన్ని ప్రభా మీ యొక్క పరుషుధానికి అభిషేకం మాకు బలంగా దిన ప్రాతండి దీవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తాన్ని అయా తల్లి నీకే వందనాల ప్రభావతాన్ని సిద్ధి గణత సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ప్రభావ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమె అన్ను మూసుకోండి యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కుడి ఉన్న మనందరికీ సదాకాలం తోడైండు కాక ఆమెన్